ఇంకా నువ్వు పెట్టేది పెట్టలేదండి అయితే నెత్తి మీద ఓ బొట్టుకాయ వేసింది ఏదెన్ రా అండి ఆ పైదే ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పరశివం ఈ పరశివం అన్న లక్షణం ఎవరైతే గుర్తించారు వాడికి ఏమైంది అప్పుడు ఈ కిందన్న బ్రహ్మాండ విశ్వాండాలు అక్షర బ్రహ్మాండాలు ఈ పంచీకరణలు ఈ దర్శనాలు ఈ ఉపనిషత్తులు ఇవన్నీ అక్కడే లేవు అంత మౌనంగా ఉంది అక్కడ అంతా అంత మౌన వ్యాఖ్య యథార్థమైనటువంటి ఉపదేశం బోధ అనుభవము నిర్ణయం అంతా మౌనంలోనే జరిగేది వాగ్రూపంలోకి ఎప్పుడైతే వచ్చిందో అసలు ఆత్మస్థితి నుంచి జీవుడైపోతాడు అష్టావక్రంగీత చివరి మాటలలో జనకహా జనక రాజర్షి అంటాడు అనమాట ఏమైనా చెప్దాం అనుకుంటే నా స్వస్థితి పోతుందండి బాబు ఏమైనా ఆలోచిద్దామంటేనే నా స్వస్థితి పోతుంది ఏమైనా వ్యవహరిద్దామని అసలు తలంపు కలగగానే వృత్తి కలగగాని స్వరూపజ్ఞానం పోతుంది అయ్యా బాబు కాబట్టి నేను నా స్వరూప జ్ఞాన నిష్ఠయందు గాఢ మౌనస్థితి ఎందు ప్రజ్ఞానఘనుడనై విశ్రమించితిని అంటాడు దీస్ ఇస్ ద లాస్ట్ డైలాగ్ జనక రాజర్షి యొక్క ఆఖరి వాక్యం ఏమిటండి అంటే నా స్వరూప జ్ఞాన నిష్ఠయైన ప్రజ్ఞానఘనమందు విశ్రమించితిని ఇక చెప్పడానికి ఏం లేదు మౌనమేపో అంట కాబట్టి తొంభై శాతం అంతా మౌనంగా ఉంది ఈ సృష్టిలో తొంభై తొమ్మిది శాతం అంతా మౌన వ్యాఖ్యగా వేదము వేదార్థము ఉపనిషదార్థము ప్రస్థానత్రయం అంతా మౌనంలో నుంచే వచ్చింది ఆ మౌనాన్ని చెప్పడానికి ఎంత తాగాదా వచ్చింది మానవుడేమో పుస్తకాల మధ్యలో చిక్కుకుపోయాడు ఎలాగా పుస్తకాల మధ్యలో ఉన్నటువంటి కీటకము వలే ప్రయోజనం ఏమి దానివల్ల పుస్తకాలు తినేటటువంటి కీటకం వలె ఉండాలా పుస్తకాలు చదివేవాడి వలె ఉండాలా వేదార్థసారం ఎరగాల కాబట్టి అంతా ఒక మాటలో చెప్పమంటే జీవమనే భ్రాంతిని విడిపించుకో బ్రహ్మమనే నిర్ణయంలో ఉండి పరమును లక్షించు తత్పరం చావలోకే ఆ ఎప్పటికప్పుడు ఆ వాట్ నెక్స్ట్ చూడండి పిల్లవాడికి టెన్త్ క్లాస్లో బా్ మా వాడండి స్కూల్ ఫస్ట్ అండి తర్వాత ఏం చేస్తాడండి ఏమండి మా అబ్బాయి బీటెక్లో గోల్డ్ మెడలిస్ట్ అండి ఓహో తర్వాత ఏం చేస్తాడండి వాడు సాధించిన దానికి అదంతా అయిపోయింది ఒక క్షణం మాట్లాడేశారు అంతా మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు వాటి నెక్స్ట్ అండి మా అబ్బాయికి అండి పెళ్లి చేసేసామండి అమెరికా పంపించేసేవాడి పిల్లా పిల్లాడు అందరూ హాయిగా ఉన్నారండి వాటి నెక్స్ట్ అండి ఆ ఏమిదండి వాళ్ళు అక్కడే పిల్లలకి అంటారు అండి వాళ్ళు అక్కడే అమెరికన్ సిటిజన్లు అయిపోతారండి అక్కడే ఆస్తులు కొనుక్కుంటారండి అక్కడే ఉండిపోతారండి సంతోషం వాటి నెక్స్ట్ అండి ఏమిటండి వాటి నెక్స్ట్ ఇంకా నేను పోవడమే మిగిలింది ఇంకా అంతకుమించే మిగలేదు సరే వాటి నెక్స్ట్ అండి ఖాయంగా అప్పుడు పోవడం ఆల్రెడీ పుట్టినప్పుడే డిసైడ్ అయిపోయింది ఏదైనా ఎవరైనా ఉద్యోగి ఎవరైనా ఉద్యోగం ఇచ్చారనుకోండి వాడి సర్వీస్ రిజిస్టర్ రాస్తారు మొదట్లోనే ఈయన ఫలానా రోజున ఈ ఉద్యోగంలోకి వచ్చాడు ఫలానా పద్ధతిలో వచ్చాడని రాస్తాడు అక్కడే వెంటనే రాసేస్తాడు వీడు ఫలానా రోజున ఇందులోంచి రిటైర్ అయిపోతాడు ది డేట్ ఈజ్ ఫిక్స్డ్ ప్రొవైడెడ్ హీఈస్ అలైవ్ కింద రాస్తాడు అనమాట ప్రొవైడెడ్ హీఈస్ అలైవ్ అరవై ఏళ్ల వయసు లెక్కేసేసి యాభై ఏళ్ల వయసు ఎంత ఆ సర్వీస్లు ఎక్కేసి ఆ డేట్ కూడా రాసేసి కింద రాస్తాడు ప్రొవైడెడ్ హీజ్ అలైవ్ బతికి ఉంటే అర్థమైందా సో ఈ శరీరంలోకి ఎప్పుడైతే వచ్చామో ఈ శరీరాన్ని విడిచిపెట్టడం కూడా ఇట్ ఇస్ ఫిక్స్డ్ నథింగ్ నేను విశేషంగా చూడవలసినంత పని లేదు నిర్విశేష సన్మాత్ర బ్రహ్మాహంస్మి మొదట అనే చెప్పారు వీటన్నింటినీ సూత్రాలన్నీ ముందు చెప్పి తర్వాత వ్యాఖ్యానం చెప్తున్నారు ఎప్పటికప్పుడు ఏం చేయాలి ఆ ఐదు మాటలు ఆనాడు చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాలి నువ్వు చెన్మాత్ర సన్మాత్రవే చిన్మాత్ర అన్నాం అనుకోండి శక్తి పరిధిలో ఆగిపోతాం సన్మాత్ర అన్నాం అనుకోండి జ్ఞాన పరిధిలో ఆగిపోతాం ప్రజ్ఞాహం అస్మి బ్రహ్మాహం ఇలాంటి ప్రయోగాలు వేదాంతాల్లో కనబడుతూ కానీ ఆ ఎప్పటికప్పుడు ఉపరి భాగమె బట్ట బయలవు పెదగార్థాల్లో ఇదే ప్రయోగం ఉంటుంది ఉపరి భాగమి బట్ట బయలవు ఆ పైది ఎప్పటికప్పుడు ఆ పై దానిని లక్షించడం నేర్చుకోవాలి అలా అటువంటి ఆ పై స్థితిని పరాన్ని గనక లక్షించినట్లయితే ఇదంతా మిథ్యా వస్తువు లేనిది మరుమరీచిక గగన కుసుమము కుందేటి కొమ్ము ఇలాంటి ఉపమానాలు చాలా ఉంటాయి వేదాంతంలో రజుస్తర్పవత్ దారు ఏమిటంటే ఏదో అదో ఉపమానం ఇట్లా అనేక ఉపమాన ప్రమాణాలు స్వరూప జ్ఞాన పరమాణిని నిరూపించడానికి వాడబడుతూ ఉంటాయి జాగ్రత్తగా విచారణ చేసి జీవభావమును విస్మరించి బ్రహ్మభావమునందు స్థిరమై పరమును లక్షించు హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరిణమిదం పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే వాసిష్య